కాబట్టి అలా ఉండకూడదు కర్మ చేయటం అవసరం కర్మ నిత్యకర్మానుష్ఠానం తప్పనిసరిగా చేయాలి కర్మ లేనిదే జీవితమే లేదు కానీ కర్మ ఒక సోపానమే కాని అది పరమ లక్ష్యం కాదు మెట్లు కర్మాన్నది ఒక మెట్టు అంతేగాని అదే ప్రాసాదం మాత్రం కాదు కనుక కర్మిభ్యశ్చాధికో యోగి కొంతమంది ఎలా ఉంటారంటే మేమేదో ఈ కర్మలు చేస్తున్నాం కదా కర్మలు చేస్తున్నాం కదా నేను మీకు ఒక ఒక అభిప్రాయం చెప్తాను మీరు ఆలోచించండి మేము ఈ పుణ్యకర్మలు చేసాము ఇవి చాలపోతే ఇంకో కొన్ని చేస్తాం ఈ తీర్థయాత్రలు చేసాము ఇవి చాలపోతే ఇంకో కొన్ని చేస్తాం చేస్తూనే ఉన్నా ఇంకో చేస్తాం ఈ దాన ధర్మాలు చేస్తున్నాము ఇంకో చేస్తాం ఇంకెంతకంటే ఏం చేయాలి మనిషి అయిన తర్వాత చేస్తున్న కర్మలు చాలమంటే మరికొన్ని చేస్తాం దాన మరికొన్ని చేస్తాం తీర్థయాత్రలు మరికొన్ని చేస్తాం వ్రతాలు మరికొన్ని చేస్తాం ఇంకేం చేయాలండి దాంతో మాకు మాకు సంసార బంధం నుంచి విముక్తి రాదా అంటే మీకు లోకంలో ఎలా ఉంటుందంటే ఆ రకంగా ప్రోత్సహించే వాతావరణం ఉంటుంది మీరు చేస్తున్న పుణ్యకర్మలకు ఇంకో చేయండి ఇంకో దానం చేయండి ఇప్పుడు వెయ్యి రూపాయలు మీరు దానం చేశారనుకోండి సార్ లాస్ట్ ఇయర్ మీరు వెయ్యి రూపాయలు దానం చేస్తారు ఈ ఏడాది మీరు రెండు వేలు దానం ఇచ్చి ప్రయత్నం చేయండి దానం వల్ల చాలా మంచిది అని ఆర్గనైజర్స్ అడుగుతారు సపోజ్ లాస్ట్ ఇయర్ మీరు ఐదు ఇచ్చారు అనుకోండి ఈ ఏడాది ఏమని అడుగుతారు వెయ్యి అని అడుగుతారు లాస్ట్ ఇయర్ పది మెదికం ఈ ఏడాది ఇరవై అని అడుగుతారు దానం తీసుకునేవాడికి ఆ ఇచ్చివాడి స్తోమత ఒక్క మెట్టు వాడిని పైకి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాడు ఆ సందర్భంలో ఏమని చెప్తారంటే మీరు దానం అధికంగా చేసినట్లయితే మీకు మోక్షం వస్తుంది అని కూడా చెప్పినా మీరు ఆశ్చర్యపక్కర్లేదు ఎనీవే టు పుట్టిన నక్షల్ మరికొన్ని పుణ్యకర్మలు చేసి మరికొన్ని వ్రతాలు చేసి మరికొన్ని తీర్థయాత్రలు చేసి మరికొన్ని దాన ధర్మాలు చేసి నేను సంసార బంధం నుంచి విముక్తున్నైపోతానని ఎవడైనా అనుకున్నా నువ్వు అలా అయిపోతావు అని ఎవడైనా చెప్పినా ఇట్ ఈజ్ ఎ ట్రాక్ ఇట్ జస్ట్ డెంట్ వర్క్ లైక్ దాట్ మీరు మరికొన్ని చేయండి అన్ని మరికొంత పుణ్యం వస్తుంది మరికొంత ఎక్కువసేపు మీరు స్వర్గసుఖాలు అనుభవిస్తారు దట్ సైట్ ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి వెయ్యి రూపాయలు జమ పెట్టారనుకోండి మూడు రోజులు అట్టి పెట్టుకుంటాడు జమ పెడితే ఐదు రోజులు అట్టి పెట్టుకుంటాడు నథింగ్ మోర్ ఇట్స్ ఎ ట్రాప్ నోబడి విల్ బి లిబరేటెడ్ లైక్ దాట్ మీరు అంతఃకరణ శుద్ధి ఆత్మసాక్షాత్కారము మీరు ఆ దారిలో అడుగులు వేయక తప్పదు ఇదంతా మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడు కర్మిభ్యాధికో యోగి అని అంటున్నాడు భాష్యకారులు ఏమంటారు చూద్దాం తస్మాత్ యస్మాదేవంతం తస్మాత్ అంటే ఏం ఈ విధముగా ఉన్నది ఏ విధముగా ఉన్నది యాతి పరాంగతి ఎవళ్ళైతే ప్రయత్నాద్యతమానస్టు యోగి సంశుద్ధ మీరు చక్కటి సాధన చేయండి శ్రవణమన నిధ్యాసన రూపమైన సాధనను మీరు జాగ్రత్తగా ప్రేమగా చేయండి మీ హృదయంలో ఉండే కాలుష్యాలన్నీ పోతాయి పోయి మీరు పరమాంగతి ఆత్మసాక్షాత్కారము జీవన్ముక్తి అనే పరమావస్థను మీరు పొందుతారు యు ఆర్ ది డివినిటీ యు ఆర్ ది డివినిటీ దట్ ఈస్ ది ట్రూత్ నవన్ హియర్ యు ఆర్ ది డివినిటీ ఇట్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్ to manifest that divinity. So, please do manifest that divinity and be liberated from the bondage of samsara. This is a shloka vallavichina sandesha, yati parangatim, yasmah devam, Shri Krishna du ituvanthi sandesha nalai thimunna du kabatti, ta smah, therefore, therefore njali, యోగి అనే ఆ పాత గడిచిన శ్లోకానికి ఆ విధంగా దీంతో కనెక్షన్ తపస్విభ్యపస్విభ్యోధికోగి ఆత్మజ్ఞానమును సాధించేటువంటి సాధకుడు యోగి అనబడతాడు వాడు తపస్విభ్యధిక అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మీరు ప్రేమతో క్లాసులో కూర్చుని భగవద్గీత అధ్యయనం చేయటం నా క్లాసులో కూర్చోడం అని కాదు పాయింట్ మీరు భగవద్గీతను అధ్యయనం చేసి ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకోవటం దట్ ఈస్ ది పాయింట్ ఎవళ్ళ క్లాసు అన్నది ఇంపార్టెంట్ కాదు పర్సన్స్ నాట్ ఇంపార్టెంట్ తత్వం ముఖ్యం సో మీరు క్లాసులో కూర్చుని భగవద్గీతను అధ్యయనం చేసి వేదాంతాన్ని మననం చేసి ధ్యానం చేస్తూ ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం ఆ మార్గంలో వేసే ఈ అడుగులు ఉన్నాయి చూసారా ఈ చిన్న చిన్న అడుగులు వీటి విశిష్టతని మీరు గుర్తించాలి వీటి మహిమని మీరు గుర్తించాలి ఎందుకంటే చాలా వివేకవంతులైన వ్యక్తులు కూడా వివేకవంతులుగా భాషించే వ్యక్తులు కూడా పొరపాటు చేస్తారు ఆ పొరపాటు ఎలా ఉంటుందంటే సపోజ్ ఇక్కడ గీతాక్లాస్ ఉందనుకోండి ఆ పక్కన ఏదో ఒక కర్మ ఉందనుకోండి దీన్ని విలువెట్టి దానికి పారిపోతారు ఒక ఆయన వేదాంత పాఠం చెప్తూ పంచదశి చెప్తా ఉంది మంచి విద్వాంసులు పంచదర్శి అంటే వేదాంత శాస్త్రంలో ప్రఖ్యాతమైన గ్రంథం ఓ ముప్పై మంది అటెండెంట్ ఓ రోజు ఎవళ్ళూ లేరు సాయంకాలం ఐదుకి పాఠానికి ఎవళ్ళూ లేరు ఆయన ఒక్కడో పంచదర్శి పుస్తకం చూసుకుంటూ కూర్చున్నాడు ఐదు లేరు ఐదు పావు లేరు అటుగా వెళ్తున్నావు పెద్ద ఆయన అడిగారు ఏమండే మహాత్మా ఈవేళ విద్యార్థులు ఒక్కడు కూడా లేడు ఏమైపోయేది విద్యార్థులు అంటే ఆయన చెప్పారు చూడండి తలపోటు వస్తే పోగొట్టే యోగాసనాలు నేర్పబడును అని అంతకు ముందు రోజు పోస్టర్ సతికించారు అంతటాను తలపోటు వస్తే ఈ యోగాసనం వేస్తే పోతుంది అటువంటి యోగాసనాన్ని మేము నేర్పుతాము అని పోస్టర్ శతికించారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఈ ముప్పై మంది విద్యార్థులు ఈయన్ని వీలు పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు ఈయన తలపోటు సమస్య నివారణ కోసం అక్కడికి వెళ్ళిపోయారు నా దగ్గర తలపోటు సమస్య నివారణకి పరిష్కారం లేదు అజ్ఞానం అనే సమస్యకి పరిష్కారం ఉంది కానీ తలపోటు నివారణ సమస్యకి పరిష్కారం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు సో మానవుని యొక్క ప్రయారిటీస్ అలా ఏడుస్తాయి పీపుల్ ఆర్ జస్ట్ ఇగ్నరెంట్ యూ డోంట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ దాన్ ఇంక ఉన్న మాట నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను వాడికి ఏది శ్రేయస్సు వాడికి తెలీదు చెప్పినా తెలీదు ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు ఆ మట్టి తీసినోట్లో పెట్టుకుంటాడు వద్దురా అని తల్లి చెప్తుంది వెండవాడు ఎంత ఏడుస్తాడు నన్ను ఎందుకు ఆపేవని ఏడుస్తాడు ఎందుకంటే అజ్ఞానం అంటే మరి అలాగే ఉంటుంది తర్వాత పిల్లలు కొంచెం ఎదిగిన పిల్లలు బయట రోడ్డు పక్కన ఆ ఆయిల్లో వాడు దేవుతూ ఉంటాడు మిరపకాయ బజ్జీలు అవిను ఆ ఏమి ఆయిలు ఏమి మిరపకాయలు ఏమి పచ్చడి దాని మీద ఏవిలో అవి వాళ్ళుతో ఉంటాయి ఆ ఆయిల్లో దేవిదేవి అక్కడ పెడతాడు ఇది అది కొనుక్కు తింటాడు కానీ ఇంట్లో అమ్మగారు నాయన నీకు ఏదైనా నేను చక్కగా ఇడ్లీ ఏదో చేసి పెడతాను రారా తిండిగానే వాడికి రుచి ఉండదు ఇంట్లో ఉన్నది రుచి ఉండదు రోడ్డు మీద ఉన్నది మట్టి కొట్టుకుపోయి ఉన్నది ఏగల వాళ్తున్నది రుచి ఉంటుంది ఎందుకంటే ఏం చెప్తారు మనందరం ఆ మార్గం నుంచి వచ్చిన వాళ్ళే ఎందుకంటే దానికి ఏం రీజన్ ఏమి ఆకర్షణ అలా ఉంటుందంటే కాబట్టి మనిషి అన్నవాడు ఎలా ఉంటాడంటే వాడికి ఒక వజ్రాన్ని చిన్నపిల్లవాడికి హండ్రెడ్ డాలర్ నోటు చాక్ హండ్రెడ్ రూపీ నోట్ సారీ హండ్రెడ్ రూపీ నోటుకు విలువలేదు ఏం చెప్పంటారు ఒక థౌజండ్ రూపీ నోటు చాక్లెట్ ఇచ్చారనుకోండి చిన్నపిల్లవాడికి ఏం తీసుకుంటాడు చాక్లెట్ తీసుకుంటాడు పీపుల్ ఆర్ లైక్ దా దే డోంట్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ దాట్ ఈస్ లైక్ దా అసలే సంసారంలో అర్థకామాల వెంట పడిపోతూ ఉంటారు డబ్బు మన రక్షిస్తుందనుకుని భోగాలు మన రక్షిస్తాయని అటుపోతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ దాట్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు పోనీలే వీడు ఏదో కొంత వివేకం తెచ్చుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేటంటే అక్కడ కూడా అంతకంటే పప్పులో కాలేసేవాళ్ళు బోడందమంది ఉంటారు కాబట్టి ఏదో అంటే ఆ ప్రయారిటీ స్పష్టంగా తెలుసు ఉండాలి సో తపస్విద్య అధిక యోగి ఆ యోగ మార్గం ఏదైతే కలదో యోగం ఉండమంటే ఆసనాలు అనుకున్నారు ఆసనాలు దే ఆర్ గుడ్ ఆత్మజ్ఞాన మార్గము అది మీరు తపస్సులని మీరు ఏదే తపస్సు అంటే ఒక ఒక హైప్ ఉంటుంది ఒక ఫ్యాన్సీ ఉంటుంది తపస్సు ఉంటుంది ఒక ఫ్యాన్సీ ఉంటుంది ఒక ఆయన నేను భగవద్గీత పాఠం చెప్తానరా రండి అన్నాడు అనుకోండి ఇంకొక ఆయన నేను శివలింగాన్ని కంఠంలోంచి తీసి చూపిస్తాను అంటే జనం అందరూ వెళ్ళిపోతారు యునో పీపుల్ ఆర్ లైక్ దాట్ దే ఆర్ వర్స్ దాన్ ది ఇగ్నరెన్ కిప్స్ పీపుల్ ఆర్ లైక్ దాట్ వాళ్ళకి అసలు ఏది మంచో ఏది సత్యమో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు అందుకోసం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు తపస్విభ్యోధికో యోగి వాడు నిఖార్స్ అయిన సందర్భంలో కూడా తపస్సు కంటే ఆత్మజ్ఞానం గొప్పదని తెలుసుకో తపస్సు మానేయమని చెప్పట్లా తపస్సునే ఆత్మజ్ఞానా ఒక సాధనగా తీర్చిదిద్దుకో అనే అభిప్రాయం జ్ఞానిభ్యోపి జ్ఞానుల కంటే కూడా యోగి గొప్పవాడు జ్ఞానులంటే ఎవరు జ్ఞానమత్ర శాస్త్రాండిత్యం తద్వద్భ్యోపి అధిక మత జ్ఞాతోధిక ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నారు వేదాంత శాస్త్రాన్ని గొప్పగా చదివారు ఆయనకి ఒక క్రియ వియోగం అంటే ఏదో బంధువు కావలసిన వాడు కొడుకోవాళ్ళు కొడుకోలేకపోతే ఎవడోడు అందరూ దేహత్యాగం చేయాల్సిన వాళ్ళే కదా ఎవరో పోయారు పోతే ఆయన మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అప్పుడు మహాత్ముడు అటు కేసి వెళ్ళారు ఏ మీరు మీరు భగవద్గీతను తల గింగులు గప్ప చెప్తారు లేదు ఇంత దుఃఖాన్ని మీరు అనుభవించటం అదేమీ యోగ్యంగా లేదు మీరు దుఃఖించకుండా ఇంట్లో వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మార్గదర్శనం చేయాల్సింది పోయి భోరు భోరుమని మీరే అంతలా దుఃఖపడిపోతున్నారు దేనికోసం దుఃఖిస్తున్నావా మనిషి అన్న తర్వాత చావకుండగా ఇక్కడే శాశ్వత కాలం మూట కట్టుకుని వరేవి ఏం ఏం పాటిచ్చింది ఇదే అంటాడు ఒక ఆయన మాములు సామాన్యులు అంటే రోడ్డు మీద పోయేవాడికి కూడా తెలుసు కామన్ మ్యాన్ నోస్ దట్ నోబడి ఈజ్ పెర్మనెంట్ ఎవరి బడీ హ్యాస్ టూ డై కానీ ఒకప్పుడు శాస్త్రాలన్నీ వల్ల వేసిన వాడికి కూడా తెలియజేసి వచ్చింది ఇది అలా కాదు ఫోకస్ ఉండాలి ఇప్పుడు శాస్త్రం చదువుతున్నారనుకోండి శాస్త్రానికి ప్రయోజనం ఏమిటి వాట్ ఈస్ ది గోల్ పాండిత్యమా ఆత్మసాక్షాత్కారమా ఇప్పుడు ఎంఏ ఫిలాసఫీ మీతో అద్వైత స్పెషలైజేషన్ చేస్తున్నాడు వాడి గోలేమిటి ఎంఏ డిగ్రీ ఎంఏ డిగ్రీకి గోలేమిటి ఉద్యోగం ఉద్యోగానికి గోలేమిటి పెళ్ళి ఉద్యోగం వస్తే కానీ అమ్మాయి పెళ్ళి ఇవ్వరు పెళ్లికి గోలేమిటి భోగం అని వాడు ఎప్పటికీ గోలేమిటి అన్నదానికి ఆత్మసాక్షాత్కారం అనే సమాధానం వాడు నూట మూడు ఊరు పడదు ఎంఏ ఫిలాసఫీ విత్ అవైతే ఆ స్పెషలైజేషన్ చేసి ఉపయోగండి కాబట్టి శాస్త్రార్థ పాండిత్యము అని అర్థం ఇక్కడ జ్ఞాన శబ్దానికి అది ఉన్నవాళ్ళకంటే కూడా ఆత్మసాక్షాత్కారం గలవాడే గొప్పవాడు ఆ వైపు అడుగులు వేసి వాడే గొప్పవాడు కర్మిభ్య అగ్నిహోత్రాది కర్మ తద్వద్భ్య అధికో యోగి కర్మ అంటే అగ్నిహోత్రాది కర్మ అలాంటి లౌకిక కర్మలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు అని వేరే చెప్పాలా వేద విహితములైన అగ్నిహోత్రము మొదలైన కర్మల చేసేవాళ్ల కంటే కూడా యోగియే గొప్ప అంచేతనే సాధకులు ఎస్పెషల్లీ గృహస్థులు కర్మకాండని అది కర్మకాండకు లక్షణం ఒకటి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఇట్ గ్రోస్ లైక్ వైల్డ్ గ్రాస్ అది ఇంతతో ప్రారంభించి అలా అలా పెరిగిపోతుంది మీరు కర్మ చేయడం ప్రారంభించారనుకోండి ఉద్యోగం చేసుకుంటూ కర్మ చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి ఏదో పూజాధికం మనం ఒక అరగంట సేపు పూజ చేసుకుందాము అని మొదలుపెట్టారనుకోండి అది ఓ నెల ఎప్పటికి అరగంట నుంచి ఆ ప్రెషర్ పెరిగి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవర్ ఇంకా ప్రెషర్ ఉంటూనే ఉంటుంది అలా పెరిగిపోతుంది ఆఖరికి సెలవు పెట్టి కర్మలు చేసే స్థితికి చేరుకుంటుంది కొంతమంది ఉద్యోగం మానేసి మేము కర్మకాండ ఈశ్వరుణ్ణి సేవ చేస్తున్నాం ఈశ్వరుణ్ణి సేవ చేసి ఉద్యోగం మానేసి ఈశ్వరుని సేవ చేయడం అంటే ఏదో కర్మ చేస్తూ ఉంటాడు సో అలాగది ఎక్స్టెన్స్ లైక్ వైల్డ్ గ్రాస్ స్వామి వివేకానంద అన్నాడు అంటే కర్మకాండ గురించి ఒక సారభూతమైన మాటలు మీకు చెప్పాలని గురించి చెప్తున్నాను నేను ఎవరిని విమర్శించడం కోసం చెప్పట్లేదు స్వామి వివేకానందం ఏమన్నాదంటే కర్మకాండ హిందూ ధర్మంలో కావలసిన దానికంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది ఎంత కర్మకాండ అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉందనుకోండి ట్వంటీ అవర్స్ ఉంటుంది కర్మకాండం ట్వంటీ అవర్స్ కర్మకాండ ఏదో అర్ధరాత్రి ఏదో ఆపుతారంతే కొంతసేపు అలా కంటిన్యూస్గా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కర్మకాండం ఇంకా బ్రహ్మోత్సవాలు వచ్చిందంటే ఆ కర్మకాండ మూడు రేట్లు అయిపోతుంది సో అలా పెరిగిపోతుంది అంటే అదే ఒక లక్షణం రెండవది పెర్పెచ్యువేట్ సిట్ చేయాలి అంటే ఆ కర్మ అలా పెరిగిపోయిన తర్వాత ఇంకా దాని నుంచి మీరు బయటికి రాలేరు యూ గెట్ కాట్ ఇన్ ఇట్ గెట్స్ ఇట్ యూ కెనాట్ కమ్అట్ ఆఫ్ ఇట్ ఆ పెర్పెచువేట్ అయిపోతుంది ఇలాగంటే రెండు ఇబ్బందులు ఉన్నాయి కర్మకారంలో అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే నువ్వు కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త అనే మూడు రకాల కర్మల్ని విడిచిపెట్టి నిత్య నైమిత్తిక కర్మలకి నువ్వు పరిమితం కా అని ఇది వేదాంతములో ఉండే ప్రధానమైన సందేశం దానికే కర్మయోగము కర్మ మానేమని కాదు చెప్పడం కర్మ మానేయడం కుదరదు ఏదో కర్మ చేయాల్సి ఉంటుంది కానీ ఆ కర్మ యొక్క ఫీల్డ్ని రెండు రెండు రెండు రకాల ఎఫెక్ట్ దానికి తీసుకురావాలి ఒకటి ఆ ఫీల్డ్ని రెస్ట్రిక్ట్ చేయాలి నెంబర్ వన్ నది గట్లు లేకుండా ప్రవహిస్తే వరద అయిపోతుంది అలా ఉండకూడదు కర్మకాండం వరదలాగా అయిపోకూడదు ఎవటో రెస్ట్రిక్ట్ ఇడ్ అనే ఒడ్ల మధ్యన ఆ కర్మ ప్రవాహాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ కర్మయోగంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి ఆ చేసి కర్మం కూడా సో కర్మయోగం అంటే నేను చాలా చెప్పాను మళ్ళీ ఆ ఏడో అధ్యాయంలో కొద్దిగా వస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను కాబట్టి అగ్నిహోత్రాది కర్మని ఆయన అన్నారు యావజ్జీవం అగ్నిహోత్రం జిహోతి అని ఉన్నాయి అంటే బతికున్నంతకాలం అగ్నిహోత్రంగా ఉంది కాబట్టి బతికుండి రోగం వస్తే ఏం చేయాలని అడిగాను అంటే మంచం మించి లేచి కూర్చోగలిగితే తప్పనిసరిగా అగ్నిహోత్రం చేయమని చెప్పారు మంచం మించి ఇంక లేవలేకపోతే ఏం చేయాలి ఇంకేం చేయాలి అలాంటి ప్రశ్న విధానం చెప్పో మానేమని చెప్తారు మానేమని అసలు చెప్పరు కానీ మీరు ఫోర్స్ చేస్తే మానేమని చెప్తారు ఇంకేం చెప్తారంట సో అలా ఉంటుంది అంచేత అగ్నిహోత్రాన్ని దృష్టాంతం ఇచ్చారు కాబట్టి వైదిక కర్మకాండ గురించి చూసారా వైదిక కర్మకాండ గురించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాబట్టి వైదిక కర్మకాండను కూడా మనం సెలెక్టివ్గా మనం తీసుకోవాలి ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనుకోండి అక్కడ ఏవేవో ఉంటాయని అవన్నీ కొనుక్కు తెచ్చుకుంటారా ఇంట్లో పెట్టుకునేందుకు చోట్లు లేకుండా కాను అలా తెచ్చుకోరు చాలా సెలెక్టివ్గా కాషస్గా సెలెక్ట్ చేసుకోవాలి మీరు రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంటికి మోసుకొచ్చి దానితోటి ఒక నెల రెండు నెలలో కుస్తీ పెట్టి అవతల పారేసి మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎంత కష్టం సెలెక్ట్ చేసుకునేప్పుడే కాషస్గా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే కర్మకాండ విషయంలో మీరు అటువంటి కాషాల్ని ఎక్సర్సైజ్ చేసి నిత్య నైమిత్తిక కర్మలకి నువ్వు పరిమితం కా అని శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో ప్రధానంగా చెప్తూ ఉంటాను కానీ నీకు లోకంలో అలా వెళ్ళి చెప్పరు లోకంలో ఏమని చెప్తారంటే నువ్వు ఇంకా కర్మలు చేసుకో నీకు ఇంకా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే ఏం చేస్తారంటే పుణ్యం మూటకట్టే ఆనా చేస్తారు పుణ్యం వస్తే డబ్బు ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్తారు ఇంకా భోగాలు అనుభవించవచ్చు అలాగే చెప్తారు అంతే డబ్బు ఇంకా ఎక్కువ సంపాదిస్తే నీకు బంధం వస్తుందని ఎవడో చెప్పడు ఎవడో అలా చెప్పినవాడు ఎక్కడో మూలం ఉంటాడు నీకు భోగాలు ఎక్కువ అయితే నువ్వు సంసారంలో మరింత లోతుకి వెళ్ళిపోతావు ఎవరైనా చెప్తారా చెప్పరు అలా చెప్తే వచ్చేవాడు కూడా రావడం మానేస్తావు అలా ఉంటుంది కాబట్టి ఈ కామ్య కర్మలో ఉన్నవి వైల్డ్ గ్రాస్ లాగా అలా గ్రో అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కూడా కాసెస్గా ఉండాలి కర్మ తద్వభ్య అధికో యోగి సరే ఇలాగా యోగి అంటే వీడికంటే గొప్ప వాడికంటే గొప్ప ఇన్ని చెప్పావు కదా ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పినట్టు తస్మాత్ యోగీభవాజున ఎక్కడైనా గీతాది శాస్త్రాల్లో నీకు స్థుతి కనపడితే స్తోత్రం చేస్తున్నట్టు కనపడితే దాన్ని విధించడం కోసమే స్తోత్రం చేస్తారు యత్ స్థూయతే తత్ విధీయతే ఏది స్థుతింపబడుతుందో అది విధింపబడుతుంది సపోజ్ ఒక పుస్తకం పట్టుకు కాబట్టి పుస్తకం చాలా మంచిదండి అని ఒక అనుకోండి దాని అర్థం ఏంటి దాన్ని మీరు కొనుక్కోమని సలహా చెప్తున్నట్టు కాదు అలాగనమాట కాబట్టి యోగము చాలా గొప్పది అని శ్రీకృష్ణుడు చెప్పాడు అనుకోండి దాని అర్థం ఏంటి నువ్వు యోగివి కమ్ము తస్మాత్ యోగీ భవ ఆ మాట చెప్పడానికి ఉపక్రమం అనమాట తపస్సు శాస్త్ర పాండిత్యం గొప్పది వైదిక కర్మల కూడా గొప్పది లౌకిక కర్మల ఎలాగూ గొప్పదే వైదిక కర్మల కంటే కూడా గొప్పది ఎందుకంటే స్టేజెస్ చాలామంది జనులు లౌకిక కర్మలలోనే ఇరుక్కుపోతారు లౌకిక కర్మలు ఎలా ఉంటాయి డబ్బు పోగేయటం పోగేసిన డబ్బుని భోగాలలో వినియోగించడం ఇంతే కదా లౌకిక కర్మలు అంతకంటే మహాభాగ్యం ఉంటాయండి డబ్బు పోగేయడం బిల్లులు పడుతూ ఉండడం ఇంతే కదా లౌకిక కర్మలు దీంతో మనం చరితార్థులైపోతామని భ్రమపడతారు చాలామంది అలా ఎవరూ చరితార్థులు అది చాలా రాంగ్ పాత్ అది లౌకిక కర్మలను అంతలా పెట్టుకోకూడదు అట్లనేదో మినిమల్గా పెట్టుకుని ఆధ్యాత్మికం వైపు వెళ్ళదు కానీ లౌకిక కర్మల్లోనే ఇరుక్కుపోతే ఆఖరికి వీడికి ఏం మిగలదు సరే లౌకిక కర్మల నుంచి ఒక అడుగు ముందుకు వేసి వీడు ఆధ్యాత్మిక కర్మలలోకి వైదిక కర్మల్లోకి వచ్చేదనుకోండి మళ్ళీ అక్కడ ఇరుక్కుపోకూడదు యు షుడ్ నాట్ గెట్ స్టక్ దా ఈ అధ్యాత్మ మార్గంలో అబ్జర్వేషన్ ఉంటుంది మహాత్మ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే పీపుల్ గెట్ స్టక్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అలా స్టక్ అయి కుట్టుంటాడు అది ఒక పెద్ద సమస్య ఆ ప్రాబ్లం మీకు ఆధ్యాత్మిక మార్గంలో ఉంది కాషాయం వేసేసుకుంటే మనకి అయిపోతుంది అని కాషాయం వేసుకుని అక్కడ స్టక్ ఉంటాడు ఇంకా ముందుకెళ్ళడం అలా స్టక్ కుదరదు So, you have to make progress all the time, till you reach the goal. Charay veti, charay veti, yaka da stakka vadaan ki veer lo, le de. This is what we call it. Loka, samsara, stakka vada, ajyatma vada. Ajyatma vada, karma vada stakka vada, bhakti vada, bhakti vada stakka vada, జ్ఞానము సాక్షాత్కారం దగ్గరికి రావాలి అప్పటికి కానీ కృతార్థత లేదు కాబట్టి ఆ విషయాలని మనస్సులో పెట్టుకుని ఆయన ఈ శ్లోకాన్ని చెప్పాడు కానీ ఒక ప్రాపర్ స్పిరిట్లో అర్థం చేసుకోవాలి తపస్విద్యోధికో యోగి అంటే తపస్సుని నిరసించటం ముందు తాత్పర్యం కాదు తపస్సు యొక్క తత్వాన్ని తెలుసుకుని మనం యోగ్యమైన తపస్సుని ఆచరించి దాన్ని ఒక సాధనంగా తీసుకునే ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయాలి అని అభిప్రాయం యోగినామేం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో సమే యుతమో మత యోగము ఆత్మసాక్షాత్కారము ఈ ఆత్మసాక్షాత్కారము అనే మార్గంలో పాండిత్యం అన్ని మార్గంలో ముందుకు తీసుకుపోతుంది అని మీరు అనుకోవద్దు కేవలము శాస్త్రార్థ పాండిత్యాన్ని వల్ల అంటే గీత భాష్యములు వాటి ప్రవచనము నేను చాలా పకడ్బందీగా చేయగలుగుతాను నా అంతటి వాడు మరొకళ్ళాడు అని కనుక ఎవడైనా అనుకుంటే వాడు బంధింపబడ్డాడు అలాగే యంగ్ బ్రహ్మచారులు వాళ్ళు ఉంటారు ఈ సాధువుల ప్రపంచం ఏదో విదూరమైన ప్రపంచం దీంట్లో మనకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి మామూలుగా లౌకికులకు తెలియని విషయాలు కొన్ని తెలుస్తాయి ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు బిజినెస్ మ్యాన్కి ఆ బిజినెస్ మ్యాన్ సర్కిల్లో ఉన్న విషయాలు తెలిసినట్లుగా సాధువుల ప్రపంచంలో ఎలా ఉంటుందంటే కొంతమంది బ్రహ్మచారులు ఉంటారు వీళ్ళు ఆ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఎందుకు ప్రదక్షిణం చేస్తారంటే జ్ఞానం కోసం కాదు మాకు సన్యాసం ఇవ్వండి ప్రదక్షిణం చేస్తారు ఏం చేస్తారు సన్యాసం ఇచ్చి అంటే నేను ఈ పాఠాలన్నీ మీరు చెప్పేస్తున్నారు కదా పాఠాలు మీరు చెప్పేస్తున్నట్టుగానే నేను కూడా చెప్పేయాలి చెప్పేసి నేను కూడా శిష్యుల్ని తయారు చేసుకోవాలి పాదపూజలు అందుకోవాలి అందుకోసం ఒక అంటే ఏంటి ఇది ఒక ఇలైట్స్ క్లబ్ అనమాట సాధువులు ఒక ఇలైట్ క్లబ్ ఎందుకంటే ఆయన చూడు ఆయన వెళ్తే అందరూ లేచి నిలబడుతున్నారు పుస్తకాల పక్కన చదివేసుకుంటున్నారు భిక్షలు ఇచ్చేస్తున్నారు పాదపూజలు చేసేస్తున్నారు దక్షిణలు ఇచ్చేస్తున్నారు మామిడిపళ్ళు ఇచ్చేస్తున్నారు అమ్మా ఎంత అద్భుతంగా ఉంది కానీ ఒక ఇలైట్ క్లబ్ అది ఇప్పుడు సికింద్రాబాద్ క్లబ్లో మెంబర్ అవ్వడం ఎంత ప్రశస్తింగ్ అలాగే నేను సన్యాసి అయిపోతే ఆ క్లబ్లో జాయిన్ అయిపోతే అదొక స్టేటస్ ఒక ప్రొఫెషనలిజం యాటిట్యూడ్ ఈ మధ్యకాలంలో ఈ ప్రొఫెషనలిజం ఎక్కువైంది ఆ రకంగా కేవలము శాస్త్రార్థ పాండిత్యము కాషాయ వస్త్రధారణము ప్రవచనములు నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా నహునాశ్యుతున సమయాన్ని గుర్తుకొచ్చి ఇమే వైష వృణుతే తేన లభ్య సో తస్య తుతే తను స్వాం అనుగా ఉంది సో ఈ ఆత్మస్వరూపము ప్రవచనములను చెప్పే సామర్థ్యం చేత లభించదు అవన్నీ హరికథ బాగా చెప్పినంత మాత్రాన హరిభక్తి లభిస్తుందండి నేను ఒక ఆయన ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయి ఉంటాడు ఆయన బాగా నిండా ఆల్కహాల్ పుచ్చుకుని వచ్చి హరికథ చెప్పేవారు గొప్పగా రక్తి కట్టించేవారు అందరికీ తెలుసు హరికథ వినేవాళ్ళకు కూడా తెలుసు ఆయన ఎవండి ఎందుకండి ఇలాగ చేస్తారు ఏకాదశి నాడు హరికథ చెప్తే ఇదేమిటండి అంటే నీకు హరికథ కావాలా అక్కర్లేదా కావాలి మరి అయితే మాట్లాడదంటే కాబట్టి హరికథ చెప్పేస్తే హరిభక్తుడైపోతాడా కాబట్టి నాయమాత్మ ప్రవచనైన లభ్య నా మేధయ బుద్ధిశక్తి శాస్త్రధారణ సామర్థ్యం చేత జ్ఞానం వచ్చేస్తుందా నహునాశ్ తేన దర్శ టైల్ నాలెడ్జ్ ఉంటే వాడు మోక్షం వచ్చేస్తుందా ఇమే వైష్య వృనుతే తేన లభ్య ఎవడైతే నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి అని వరిస్తాడో స్వయంవరం స్వయంవర దృష్టాంతం ఇచ్చింది అక్కడ శృతి స్వయంవరం అంటే ఏమిటి పూర్వం స్వయంవరాలు ఎలా ఉండేవి సీతాదేవి స్వయంవరంలో రాముణ్ణి వరించింది స్వయంవరం ఆవిడంతటా ఆవిడ వరించిందని అర్థం స్వయంగా వరించింది పెద్దలందరూ చేసే ఏర్పాటు చేసింది కాదు ఆయన యొక్క పరాక్రమాన్ని చూసి ఆవిడ దండ పట్టుకొచ్చి ఆయన మెల్లో పారేసింది పారేసిన తర్వాత ఒకసారి దండ ఆవిడ మెల్లో ఆవిడ ఆయన మెల్లో వేసిన తర్వాత మళ్ళీ అంతఃపురానికి వెళ్ళి నువ్వు వచ్చేసిన వెనక్కలు అందవు ఆయన వెనక్కాలు వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ మా పుట్టింటి వారు మేము అలాగేం లేదు ఇంకంటే పుట్టిల్లు లేదు ఇంకేం లేదు ఒకే ఇల్లు అంతే ఆ విధంగా ఎవరైతే ఆ యోగాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని వరిస్తారో వాళ్ళు దాన్ని పొందుతారు కాబట్టి ఆ రకమైన మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఈశ్వరునిపై నిందైన భక్తిని కలిగి ఉండాలి స్వామి రామకృష్ణ పరమహం స్వామి ఆట చెప్తున్నారు చూడు నీకు ఈశ్వరుడికి భేదం లేదు నువ్వే ఈశ్వరుడు ఆ సత్యాన్ని తెలుసుకుని అలా ఆత్మనిష్ఠుడువై ఉండు నీ నీకు ఇంకా స్థితి రాకుండగా నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే ధోరణ అనే ధారణ నీలో ఉన్నంత వరకు ఆ ఈశ్వరుడికి శరణాగతి చేయి అయితే ఈశ్వరుడిలో విలీనమై జీవన్ముక్తులుగా ఇంకా ఆ స్థితి నీకు ఏ కారణం చేతనైనా రాకపోతే ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి భక్తుడిగా బతుకు అని చెప్పేవారాయణ అలాగే చెప్తున్నాడా కాబట్టి సో మద్గతైన అంతరాత్మన నీ హృదయమును ఈశ్వరులకు సమర్పించి చేయని స్వామి వివేకానందం మాట చెప్పేవారు హ్యాండ్స్ టు వర్క్ హార్ట్ టు గాడ్ అని చెప్పేవారు సాధారణంగా మనం ఏం చేస్తామంటే హ్యాండ్స్ టు వర్క్ హార్ట్ టు మనీ ఉంటుంది లేకపోతే హ్యాండ్స్ టు వర్క్ హార్ట్ టు భోగా ఉంటుంది భోగా అంటే ఎంజాయ్మెంట్ ఆఫ్ సెన్స్ ప్ర లేదా హార్ట్ టు హ్యాండ్స్ టు వర్క్ హార్ట్ టు నేమ్ అండ్ ఫేర్ మొత్తానికి సంసారంలోనే ఉంటుంది అలా కాదు హ్యాండ్స్ టు వర్క్ హార్ట్ టు గాడ్ మద్దతు అయిన అంతరాత్మన శ్రద్ధవాన్ ఈ శ్రద్ధ అనే పదము చాలా గొప్పది ఈరోజు ఇంకొంచెం చెప్తాను ఆలస్యంగా వచ్చాను కదా శ్రద్ధ ఈ శ్రద్ధ అనేది క్యాపిటల్ ఎలాంటి శాస్త్రంలో శ్రద్ధని క్యాపిటల్గా వర్ణించారు మీరు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టాలనుకోండి మొట్టమొదటి మీకు ఏం కావాలి క్యాపిటల్ కావాలి బ్యాంక్ ఇస్తుందంటే ముందు మీరు టెన్ పెడితే తొంభై బ్యాంక్ ఇస్తుంది ఆ టెన్ పర్సెంట్ కూడా లేకుండా నేను ఉచితులతో ఉన్నాను నాకు బ్యాంక్ ఇవ్వండి అంటే మీరు మాజీ నక్సలైతో ఏదో అయి ఉండాలి అలాగేమైనా దొరకాలి కానీ ఏమైనా స్పెషల్ కేటగిరీలో ఉంటే దొరకాలి కానీ సామాన్యంగా అలా ఇవ్వరు ఆ టెన్ క్యాపిటల్ పట్టుకుని మీరు ముందుకు రావాలి అలాగంటే క్యాపిటల్ వేదాంతాన్ని కూడా కావాలి ఏమిటా క్యాపిటల్లో శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ అంటే విశ్వాసం కాదు నాట్ బిలీఫ్ బికాజ్ బిలీఫ్ ఈజ్ బ్లైండ్ బిలీఫ్ ఈజ్ బ్లైండ్ ఇప్పుడు ఈ పూజ చేస్తే నేను స్వర్గానికి పోతాను దట్ ఈస్ బిలీఫ్ అలా శాస్త్రంలో చెప్పారో ఆ బిలీఫ్ ఉన్నవాళ్ళు అది చేసుకుని తర్వాత స్వర్గాన్ని వారు పొందుతారు కర్మ కర్మఫలము కర్మ ఉన్నంతగా కర్మఫలం ఉంటుంది పొందుతారు బట్ స్టిల్ ఇట్ ఈస్ బిలీఫ్ పొందుతారని నేను చెప్తున్నానంటే బిలీఫ్ నేనే చూసి వచ్చి బిలీఫ్ నేను చూసొచ్చేమన్నా ఎవరైనా అన్నా కూడా మీరు ఒప్పుకోకండి ఎందుకంటే శాస్త్రమే అలా చెప్పింది ఇది అదృష్ట ఫలము అని చెప్పింది స్వర్గం అదృష్ట బలం అని శాస్త్రం చెప్పింది ఎవడో ఒక ఆయన వచ్చి నేను ఇప్పుడే స్వర్గం నుంచి వచ్చానో అక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఇప్పుడు అదృష్ట ఫలమా అదృష్ట ఫలమా దృష్టఫలం అయింది అంటే అది శాస్త్రానికే విరోధం అలా కుదరదు ఇట్ ఈస్ ప్యూర్ బిలీఫ్ యు బిలీవ్ ఇట్ ప్యూర్ ఫర్ ఇట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్ ఫర్గర్ అబౌట్ ఇట్ యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ అలా ఉంది శాస్త్రం కానీ శ్రద్ధలా కాదు ఇప్పుడు డాక్టర్ మందు ఇస్తాడు ఆ మందు మీరు తీసుకుని వేసుకునే ముందు మీకు ఉన్నది బిలీఫా శ్రద్ధయా శ్రద్ధ విశ్వాసం కాదు ఎందుకని ఆయన మందు ఇస్తే నీకు తగ్గిపోతుంది అని ఆ మందు వేసుకున్న అరగంటేమవుతుంది తగ్గిపోతుంది యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యువశాలి అది శ్రద్ధ బిలీఫ్ కదా సపోజ్ నేను మీతో ఏమంటానంటే బద్రీనాథ్ వెళ్లి దారిలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఉంది ఆ సీజన్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ బస్సు వెళ్ళి దారిలో ఎత్తు మీద లర్చులు వెళ్తూ ఉంటుంది కిందకి కనుక చూసినట్లయితే ఇట్స్ ఎ సీ ఆఫ్ ఫ్లవర్స్ ఒక సముద్రం అంతా విస్తారం చేసి ఫ్లవర్స్ ఉంటాయి దానికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనికా ఇప్పుడు నేను చెప్పాను మీరు విన్నారు మీరు మీరు ఎప్పుడు చూడలేదు అది ఇప్పుడు మీకు ఉండాల్సింది విశ్వాసమా శ్రద్ధ చెప్పండి శ్రద్ధ విశ్వాసం అక్కర్లేదు దాన్ని విశ్వాసం ఎందుకు మీరు వెళ్ళి చూసి రావచ్చు దాన్ని మీరు అగ్నిహోత్రం చేస్తే స్వర్గానికి వెళ్తారు అని చెప్పి మీకు కావాల్సింది శ్రద్ధయా విశ్వాసమా విశ్వాస కాబట్టి వేదాంత శాస్త్రానికి మూల శ్రద్ధ కర్మకాండకి ఉపాసనకి మూల విశ్వాసం ఈ తేడాన్ని మీరు గమనించాలి ఇంకేతనే భగవద్గీతలో ఎక్కడా కూడా మీరు విశ్వాసం ఉండాలి అని అండవు ఇంకేతనే మతానికి ఫెయిత్ అని పేరు అవి విశ్వాసం బేస్గా ఉంటాయి అది చాలా అవసరం ఫెయిత్ లేకపోతే జీవితంలో మనం ఏ పని చేయలేం ఆ స్థానం దానికి కానీ వేదాంత శాస్త్రం అన్నది మీకు అదృష్ట ఫలానికి సంబంధించింది కాదు ఇట్ ఈస్ నాట్ పోస్ట్ మార్టమ్ రెలిజియన్ it is here and now religion it is not credit religion it is cash religion here and now deeni kavusunna shraddha ippudu nano car book chesaru ankonde daanni em antaru shraddha antaru vishwasam antaru vishwasam enti ante vaalla me manike vishwasam shraddha evuti shraddha laa unnadi aa regulatory agencies unnai manam icchina dabbu manaku vapase na isthadu lekapothe kaarya na isthadu కాదు కూడా ఒక క్యూ ఉంది ఆ క్యూలో ఒక పద్ధతిలో నాకు రావాల్సిన న్యాయబద్ధంగా నాకు రావాల్సిన టైంలో అది వస్తుంది ఆ దిస్ ఈజ్ ఏ శ్రద్ధ శ్రద్ధ అన్ ది సిస్టమ్స్ డెమోక్రాటిక్ సిస్టమ్స్ ఆ శ్రద్ధ కనుక వాళ్ళు డెవలప్ చేయలేకపోతే వాళ్ళకి బుకింగ్స్ ఉండవు వాళ్ళ శ్రద్ధను డెవలప్ చేస్తారు వేదాంతం కూడా శ్రద్ధ బేసిస్ మీద నడుస్తుంది కాబట్టి శ్రద్ధ ఈ శ్రద్ధ అనే పదాన్ని గురించి చాలా ఎంతైనా చెప్పచ్చు శ్రద్ధాశబ్దానికి వివేకానంద స్వామి ఏమర్థం చెప్పారంటే ఇంటెన్స్ ఎన్థూసి యాసం అని చెప్పారు ఇంటెన్స్ ఎన్థూసి యాసం ఇప్పుడు మీకు ఆ డైటింగ్ చేసి వెయిట్ లాస్ అవ్వాలని అనిపించింది అనుకోండి మీకు కావాల్సింది శ్రద్ధ విశ్వాసం కాదు ఇంటెన్స్ ఎన్థూసి యాసం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం ఆహార నియమాన్ని పాటించటం కనుక మీరు చేస్తే ఒక వారం రోజులు శ్రద్ధగా చేసినట్లయితే గంట గంటకి స్కేల్స్ చూసుకోవడం కాదు ఒక వారం రోజులు శ్రద్ధగా చేసినట్లయితే అప్పుడు వెళ్ళి స్కేల్స్ మీద నిలబడితే మీకే తెలుస్తుంది అసలు స్కేల్స్ మీద నిలబడక్కర్లేదు యూ విల్ ఫీల్ లైట్ ఆ ఫీలింగ్ ఆఫ్ లైట్నెస్ మీకే వచ్చేస్తుంది దట్ ఈస్ శ్రద్ధ ఆరంభంలో శ్రద్ధ కావాలి దిస్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ వేదాంత శ్రద్ధావిత్త సమాహితోభూత్వ ఆత్మన్యవ ఆత్మానం పశ్యేతు శ్రద్ధ అనేది ఉత్తము ఋగ్వేదంలో మంత్రం ఒకటి ఉండదు శ్రద్ధాం ప్రాతద్హవామహే ఉదయమే మేము ఆహ్వానిస్తున్నాము ఎవరినై శ్రద్ధ ఆ శ్రద్ధాదేవిని ఆహ్వానిస్తున్నాం శ్రద్ధాదేవి అంటే మళ్ళీ ఏదో పటము అది కాదు హృదయంలో శ్రద్ధను ఆ పటాలు చాలు ఉన్న పటాలు చాలు ఇంకో పటం ఒకటి కావడం కాదు హృదయంలో శ్రద్ధను ఆహ్వానిస్తున్నాము శ్రద్ధాం ప్రాతద్వామహే శ్రద్ధయా సత్యమాప్యతే మీరు శ్రద్ధని కనుక కలిగి ఉన్నట్లయితే మీకు సత్యం తెలుస్తుంది ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ఎంఏలు జాయిన్ అయ్యారనుకోండి శ్రద్ధతో జాయిన్ అవుతారు ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యారనుకోండి శ్రద్ధతో జాయిన్ అవుతారు భగవద్గీత పాఠానికి కూడా మీరు అలాగొస్తే సరిపోతుంది ఎందుకంటే భగవద్గీత పాఠానికి వచ్చి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఇదేదో విశ్వాసానికి సంబంధించిందనే యాటిట్యూడ్ ఉండొచ్చు ఇదేదో అధ్యాత్మంది ఏమిటిది లేదో పరలోకానికి సంబంధించింది ఇహలోకానికి సంబంధించింది కాదని ఒక యాటిట్యూడ్ ఉంటుంది అది చాలా తప్పు అంతేత నేను చాలామంది ఏమనుకుంటానంటే రిటైర్ అయిన తర్వాత చూసుకున్నాను అనుకుంటాను ఎందుకు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యేదాకా ఇహలోకం రిటైర్ అయిన తర్వాత పరలోకం అలాగా కేటగరైజ్ చేసి పెట్టుకుంటాను ఆ రిటైర్ అయిన తర్వాత మీరు కాశీయాత్ర అది చేస్తే అది విశ్వాసానికి సంబంధించిన విషయం కానీ శ్రద్ధకి సంబంధించిన విషయంలో మీరు రిటైర్ అయ్యేదాకా ఆగనక్కర్లా అయినా ఇప్పుడు ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఇది ఏమి లేదు అలా ఆగక్కర్లా ఎందుకంటే ఈ దేహలోకానికి సంబంధించిన విషయం ఇక్కడ మనం సుఖశాంతులతో జీవించాలి అంటే శ్రద్ధాభక్తులతో గీతనధ్యయనము చేయాలి శ్రద్ధతో పరమేశ్వరుణ్ణి భక్తి చేయాలి ఆ నిష్కామ భక్తి యొక్క ఫలము ఇప్పుడు ఇక్కడ మీకు లభిస్తుంది ఆత్మజ్ఞాన రూపంగా లభిస్తుంది కాబట్టి మనస్సుని అంతఃకరణాన్ని ఈశ్వరునిపై శ్రద్ధతో లగ్నము చేయవలను లగ్నం చేస్తే ఏమిటవుతుంది శ్రత్ సత్యం ధీయతే ఇది శ్రద్ధ శ్రత్ ధ అది శ్రత్ ధ అత్ అవుతుంది శ్రద్ధలోను ధకారం కింద ధకారం శ్రద్ ధ శ్రద్ అంటే శ్రత్ తాధ గజడదబలోనేదో అంటారు కదా సో శ్రద్ అంటే సత్యము అని అర్థం ధా అంటే ఇంట్యూ ధ శ్రద్ధలో సత్యము దాగి ఉన్నది ఆ యాటిట్యూడ్ శ్రద్ధ ఇస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్ ఆ ఇంటెన్స్ ఎంట్రూజ్యాసం దాని ఎందు ఆ ఎంట్రూజ్యాసంలో సత్యము నిహితమై ఉన్నది మీరు కనుక ప్రేమతో భక్తితో శ్రద్ధతో అని అంటారు శ్రద్ధతో ఉత్సాహశక్తితో గీతను అధ్యయనం చేసినట్లయితే మీకు ఆ సత్యతత్వను సాక్షాత్కరించి మీరు జీవన్ముక్తులు అవుతారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మీకు జీవితంలో మార్పులు మీకు అనుభవానికి వస్తారు ఒక ఆయన పెద్ద ఫ్రాడ్ చేసి ఎకనామిక్ ఫ్రాడ్ చేసి కుప్పకూలేడు ఒక ఆయన మీకు స్వామీజీతో ప్రసంగం వచ్చింది అప్పుడు ఆయన అన్నారు చూడండి సత్సంగం చేసిలే చేసి ఉంటే ఈ ప్రమాదం వచ్చిండేది కాదు సత్సంగం చేయలేదు సత్సంగమే చేసి ఉన్నట్లయితే ఇంతటి దోషం వచ్చిండేది కాదు చూడండి సత్సంగానికి ఎంత మహిమ ఉన్నదో దాన్ని బట్టి మీరు అర్థం సో అలవోకగా యాదాలాపంగా చేసి సత్సంగానికే అంత మహిమ ఉంటే శ్రద్ధతో చేసే శాస్త్రాధ్యయనానికి ఎంత మహిమ మనస్సులో ఎంత పరివర్తన వస్తుందో మీరు ఊహ కూడా చేయలేరు కాబట్టి శ్రద్ధయా సత్యమాప్యతే మనం ఏం చేద్దామంటే ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాము మళ్ళీ క్లాస్ అంటే ఎప్పుడైంది శనివారం శనివారం ఏడో తారీఖు అంతే ముప్పై ఆరో తారీఖు శనివారం అయిందా వచ్చే శనివారం ఆరో తారీకు ఆ వేళ ఆరు గంటలకి కలిసి మనం పూర్తి చేసేద్దాం ఆవేళ పూర్తి అయిపోతుంది మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు ఒక ఆయట మీద రాసి తీసుకురండి శనివారం ఆరో తారీఖు పూర్తి చేస్తే మీకు సీడీలు కావాలంటే ఇంకొక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్లాస్ పెట్టుకుందాం వచ్చే శనివారం ఆ పై కూడా క్లాస్ పెట్టుకుంటే మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీ పూర్తి అదొక లాభము ఇంకో లాభం ఏమిటంటే మేస్టారు వీటికి సీడీలు తయారు చేస్తారు మీరు పార్ట్ వన్ సీడీ పట్టుకెళ్ళారు పార్ట్ టూ సీడీ కూడా మీకు అందజేస్తారు ఆశ్రమం తరఫు స్వాగత చేద్దాం ఆ విషయం మళ్ళీ శనివారం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడితోటి క్లాసికల్ ఆపుతాం హరి ఓం తత్సవ శ్రీకృష్ణ అర్పణమస్తు ఓం త్రి అంబకయజాహేష బంధం ముష్టివర్ధనం